స్తోత్రమున ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా కరణమేడా కృపాకాని కరమగలన రాజా మీ పరిశుద్ధ గనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాము తండ్రి అమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే తండ్రి మా సూతులపై శ్రేనుడా స్తోత్రం చెల్లిస్తుంటున్నాం నా తండ్రి అబ్రహాము ఈసాకు యాహోబుల దేవుడు తండ్రి మీకు స్తోత్రం నా తండ్రి యుగ సజీవుడా మీకు స్తోత్రమునా తండ్రి పునరుద్ధరణ స్థుతులు చెల్లిస్తుంటున్నాం స్తోత్రములు అర్పిస్తుంటున్నాం నాయన తండ్రి కాలా సమయంలో మీ సన్నిధి నా తండ్రి మాకిచ్చినందుకు స్తోతులు చెల్లిస్తుంటున్నాం నాయన నిన్ను గనపరుస్తుండగా మహిమపరుస్తుండగా మీ వాకులను మా హృదయాల్లో భద్రపరుచుకుంటుండగా మీ ఆత్మ నడిపింపు మాకు దయచేసి మా చుట్టూ మీ కంచె కాదలను భద్రపరచుకొని నాయన ఎవరెవరికి ఏ అకర్తలు మీరు దయచేసి నెమ్మది శాంతి సమాధానము ప్రభావా మీ నడిపింపు ఆత్మ నడిపింపు దయచేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని పరిశుద్ధుడైన క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆనందముగా ఏ హోవనీ కృపలన్నీ అన్నీ కాలం గులందు కీర్తించేదం ఆనందముగా ఏ హోవనీ అన్ని కాలం బులందు కీర్తించేదం చావో గోతి నుండి లేవా నెత్తి నాకు జీవమిచ్చిన జీవదాత చావో గోతి నుండి లేవా నెత్తి నాకు జీవదాత వివరిత నీ నిశ్వాస్యత్యంతయో ఎంతయో గాయ భువియనా ఆనందముగా ఏవనీ కృపలన్ని అన్నీ కాళం boolandu iti chedan simha pupillalu aagaligonu nu yehova sahaayudam dariki simha pupillalu aagaligonu nu yehova sahaayudam dariki ihamandona ఏమేలు కొవై ఉండదు ఆహాయే మందు నీ విశ్వాసన్ ఆనందముగా ఏ హోవ నీ కృపలన్నీ అన్నీ కాలం కీర్తించేదన్ ఎన్నెన్నో శోధన బాధలో రేగి నన్ను కృంగదీయ పోరాడినన్ ఎన్నెన్నో శోధన బాధాల రేగి నన్ను కృంగదీయ పోరాడినన్ ఘనమైన నీ విశ్వాస నాకు choopina kanna tanri ninnu koliaadadan aanandamuga yehova nee krupalanni anni kaalam bulamdu keerthinchedan hallelujah సంపన్నుడా సుతిగా నాల వారసుడా జీవిను నిత్యముని నీడలు ఆస్వాదింతు మునీ మాటలకరందము సుగుణాల సంపన్నుడా శయ్యనీతో జీవించగాని నా బ్రతుకు బ్రతుకుగా మారినులే ఈ శయ్యనీతో జీవించగాని నా బ్రతుకు బ్రతుకుగా మారినులే నాట్యమాడిను నాంతరంగము ఇది రక్షణానంద భాగ్యమే నాంతరంగము ఇది రక్షణానంద భాగ్యమి సుగుణాల సంపన్నుడా స్థుతిగా నా వారసుడా జీవితును నిత్యము నీడలు ఆస్వాదింతు ముని మాటల మకరందము సుగుణాల సంపన్నుడా ఈ శయ్య నిన్ను విన్నంటగాని ఆజ్ఞల మార్గము కనిపించనే ఈ శయ్య నిన్ను విన్నంటగాని ఆజ్ఞల మార్గము కనిపించనే నీవు నన్ను నడిపించగలవు నేను నడవవలసిన త్రోవలో నీవు నన్ను నడిపించగలవు నేను నడవవలసిన త్రోవలో సుగుణాల సంపన్నుడా స్థుతిగానాల వారసుడా ను నిత్యముని నీడలు ఆస్వాదింతుముని మాటల మకరందము సుగుణాల సంపన్నుడా ఈ శయ్యనీ కృపతలంచగాని నాశ్రమలు శ్రమలుగానిపించలేదు ఈ శయ్య నీ కృపతలంచగాని శ్రమలు శ్రమలుగానిపించలేదే నీవు నాకిచ్చే మహిమదుట ఇవి ఎన్న తగిన వికావే నీవు నాకిచ్చే మహిమదుట ఇవి ఎన్న తగిన వికావే సుగుణాల సంపన్నుడా స్థుతిగా వారసుడా జీవితును నిత్యము నీడలు ఆస్వాదింతు ముని మాటల మకరందము సుగుణాల సంపన్నుడా ప్రోడన్నా ఆరాధి దేవాని దినమల్లనే కే aaradhan devanenne dinamellane ke pentum aaradhana aaradhana aaradhana aaradhana నీకే నీకే స్థుతి ఆరాధనం నీకే నీకే స్థుతి ఆరాధనం ఆరాధితుంది దేవాణి నే దినీర్తి నే పాడు స్తిగనము చేసేదను వేకోవని నే పాడుతూ స్థుతిగానము చేసేదను సిరిమండల సీతారతో నిన్ను గనపరచి కొనియాడేదను సిరిమండల సీతారతో ninnu gana parchi koni aade danu nike nike aradhana nike nike stuti aradhana aradinthul deva nenne dinamellane ke stinthul రాధితం దేవ దినే కీర్తి నీలుళ కయందు దేశపువలనే నా ప్రాణము నీలుళే కయందూ దేశపు వలనే నా ప్రాణము నీ కొరకై తృష్ణ ఉన్నది దేవాణిన్నే చూడాలని నీకే నీకే ఆరాధన నీకే నీకే స్తుతి ఆరాధనా aaradin <Sings> tun devanenne dinamellane keentun aaradin tun devanenne dinamellane keentun aaradana aaraha ఆ రాధనా ఆ రాధనా నీకే నీకే స్థుతి నీకే నీకే ఆరాధన స్తోత్రం పరిశుద్ధురామయమలా రాజ్యానికి ఉందనా ఏసు రాజానికి సూగ్రం దేవా ఏసుక్రీస్ రాజానికి వందనాలు ఎక్కడ ఈ నామల ముగ్గురుంటే అక్కడ మీరుంటాన రాజా మరిక నామడి మేము అందరం కూడినాం దేవ దేవ మీరు తోడయి ఉండి దినమంతా మనం కాచి కాపాడి సజీవ లెక్కలు నిలబెట్టిన దేవానికి వందనాలు వాక్యం ద్వారా మీరేమో అతను మాట్లాడి దివా నామానికి మహిమ తెచ్చుకోమని ఏసు నామలు నడు తండ్రి ఆమెన్ యూశువ యుగుశువ మొదటి అధ్యాయం మొదటి వచనం యహుశువా మొదటి అధ్యాయము మొదటి వచనం వినిపిస్తున్నా బ్రదర్ అందరికి హలోఫిస్ అండి యహోవా యహోవ సేవకుడైన మోషే మృతి పొందిన తర్వాత యహోవ నూను మోషే పరిచారకుడనైనా యహుషువాకి ఇలాగూ సెలవిచ్చాను ఇక్కడ ఇజ్రాయల్ ఇక్కడ యహుశువతన్ దేవుడు మాట్లాడుతున్నాడు మోసె చనిపోయిన తర్వాత యహుశువతను దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అంటే యహోవ సేవకుడైన మోషే మృతి పొందిన తర్వాత యహోవ నూను కుమారు కుమారుడైన మోసె పరిచారకుడు అయిన యహు శివకు ఇలాగు సెలవిచ్చాను దేవుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే మోసె తని చనిపోయిన తర్వాత యహుశివకి సెలవిస్తున్నాడు ఏం సెలవిస్తున్నాడు అంటే యహుశివకి ఇలాగూ నా సేవకుడైన మోసే మృతి పొందాను కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరినీ ఈ దాటి నేను ఇస్రాయల్కి ఇచ్చుచున్న దేశంకు వెళ్ళుడి ఇక్కడ యహుశువాతోని మాట్లాడుతా ఉన్నాడు దేవుడు మాట్లాడుతూ ఉండు కానీ యహూషువ చేస్తుంటే ఒక మోస చనిపోయిన తర్వాత యహుశువా చూస్తా ఉన్నాడు ఏం చూస్తుండటంటే మా కోవరు నన్న దేవుడు లీడర్ దేవుడు అది యహుశువా చూస్తా ఉన్నాడు కాబట్టి ఇక్కడ అంటా ఉండు కాబట్టి నువ్వు లేచి నీవును ఈ జనులందరిను ఈ యువర్ధి దాటి నేను ఇస్రాయేల్కి ఇచ్చిన దేశంకు వెళ్ళుడి అక్కడ ఇజ్రాయల్ ప్రజలకి ఏ దేశం ఇస్తున్నాడంటే కా కానాన్న దేశము ఇస్తా ఉన్నాడు పాళ్ళు తేనెలు ప్రవేశించి దేశానికి ఇస్తుండు కాబట్టి అక్కడ మోషే చనిపోయిండు తర్వాత మోషే చనిపోయిన తర్వాత యహోశివ చూస్తా ఉన్నాడు మాకు దేవుడు లీడర్ ని పంపిస్తాడని చూస్తా ఉన్నాడు కాబట్టి దేవుడే యోహోశివతోని మాట్లాడుతూ ఉన్నాడు మోసే యోశతన్ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు ఈ ప్రజలని తీసుకొని వెళ్ళు ఎక్కడికి ఆ యొక్క దేశానికి తీసుకొని వెళ్ళా అని యహుశువతోనే మాట్లాడుతూ ఉన్నాడు యోశ్యూతన్ మాట్లాడుతూ మూడో వచనంలో ఏమంటాడు నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీకు ఇచ్చిచున్నాను క్రంటా ఉన్నాడు నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టి ప్రతి మీకు ఇచ్చిచున్నాను అంటుండు మోసతో చెప్పినట్టు నేను కూడా చెప్పుతున్నాయి యోహు మీరు వెళ్ళండి ఆ యొక్క తీసుకొని నువ్వు వెళ్ళు వెళ్తే ఆ ప్రజలను తీసుకొని మీరు నువ్వు వెళ్ళండి ఆ యొక్క తీసుకొని మీరు వెళ్ళి ముందుకు నడవండి అని చెప్తా ఉన్నాడు కానీ యోహశివనేమో చూస్తా ఉన్నాడు కానీ దేవుడే యోశతో మాట్లాడుతా ఉన్నాడు అరణ్యమునకు ఈ లెబోనను మొదలుకొని మహానది అనే యుఫ్రెడిసి నది వరకు ఈ చీలు పడమట మహా సముద్రము మీకు సరిహద్దు దేవుడు సరిహద్దు చెప్తా ఉన్నాడు ప్రజల్ని తీసుకొని వెళ్ళు అని యహుశువతోని దేవుడు మాట్లాడుతు మోసతో మోస చనిపోయిన తర్వాత యోహు శువతోని దేవుడు మాట్లాడుతుడు ఎందుకు యవశివతోని మాట్లాడుతుండే ఆ మోస ఒక నాయక నాయకుడు ఉన్నాడు పరిచారకుడుగా ఉన్నారు ఎవరున్నారు యహువా ఉన్నాడు కాబట్టి యోశివతను దేవుడు మాట్లాడుతా ఉన్నాడు నువ్వు వెళ్ళు ఆ యొక్క ప్రజల్ని తీసుకొని వెళ్ళు అని అంటా ఉన్నాడు ఇంకా ఐదవ వచనంలో అంటుడు నీవు బ్రతుకు దినంలట ఏం మనుషుడు నీ ఎదుట నిల్వలేక యుడును నీవు బ్రతుకు దినములన్నిట ఏం మనుషుడు నీ ఎదుట నిల్వలేక యుండును అని దేవుడు యోషువతని మాట్లాడుతా ఉన్నాడు ఎందుకు మాట్లాడుతుంటే ఆ యొక్క దేశంలో ఏడు రకాల మనుషులు ఉన్నారు ఆ యొక్క ఏడు రకాల మనుషులు ఆనాడు మనుషులే శత్రులు కాబట్టి ఆ యొక్క శత్రులతో ఉన్నారు కాబట్టి అంటూ నీవు బ్రతుకు దినన్నిట ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేక ఉండునంటుండు అంటే ఆ మనుషులు నీ ఎదుట నిలవలేరు యహుశివ నేను మోసేకు తోడైనట్టు నీ కూడా కాబట్టి నేను మాట్లాడుతున్నా నువ్వు వెళ్ళు ఈ ప్రజలను తీసుకొని అని అంటావు కాబట్టి అక్కడ ఈ ఏం చేస్తున్నా వెళ్తా ఉండు ప్రజలను తీసుకొని వెళ్తడానికి యహుశివకి దేవుడు సేవ అప్పచెప్తా ఉన్నాడు వెళ్తా ఉ దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు నీవు బ్రతకు దినం ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేక ఉండను కాబట్టి ఏ మనుషుడు అంటుడు ఏడు రకాల మనుషులు ఎదుట నిలవలేరు అంటుడు ఆనాడు మనుషులే శత్రువులు ఈనాడు సైతానే శత్రువు ఆ శైతానే శత్రువులు ఏం చేస్తుండే పలు విధాల భయంకరంగా శోధనలు పెడతా ఉన్నారు ఎట్లా పెడుతుంటే ఇంక కుటుంబంలో పెడతా ఉంది బయట బయట డ్యూటీల దగ్గర పెడుతుంది ప్రతి పలు విధాలుగా పెడతా ఉంది మనుషులకి తలముపుల ద్వారానన్నా ఎట్లన్నా పెడతా ఉంది కాబట్టి ఇక్కడ అంటా ఉన్నాడు ఏమంటుంటే నీవు బ్రతుకు దినట ఏ మనుషుని ఎదుట నిలవలేక ఎండును ఆ యొక్క ఎదుట నిలవలేరు యోహుశివా నువ్వు వెళ్ళు అంటా ఉన్నాడు నేను మోస్యకు తోడైండునట్లు నీకును తోడై ఉంటా అంటున్నాడు నేను మోసేకు తోడయినట్లు నీకు కూడా నేను తోడై ఉంటా కాబట్టి యహుషువకు ఏముందంటే భయం ఈ ప్రజలు ఇంత ప్రజల్ని నేను నడిపించాలే ఈ యొక్క ప్రజల్ని నడిపించాలా కాబట్టి ఆయనకి భయం వేస్తుంది కాబట్టి ఆయనతో మాట్లాడుతూ ఉండు నేను మోసేకు తోడైనట్టు నీ కూడా తోడై ఉంటా తోడై ఉంటాను దేవుడు యహని మాట్లాడుతూ ఉన్నాడు ఈ రోజు కూడా మనతో దేవుడు మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుతున్నాడు అంటే మరి నీ ఎదుట ఏ కష్టాలే గాని ఏ మంత్రశక్తులు గాని ఏ సైతాన్ శక్తులు గాని ఏ రోగమే గాని ఏ పాపమే గాని ఏ గాని ఏ కష్టమే గాని మన ఎదుట నిలబడలేవు అంటా ఉన్నాడు మన ఎదుట నిలబడలేవు అంటుడు ఆ యొక్క మనుషులు నిలబడలేరు అంటారు ఆనాడు మనుషులుండే ఈ రోజు సైతన్ శత్రువు కాబట్టి ఆ సైతన్ పలు విధాలుగా చేస్తుంది ఎందుకు చేస్తుంది అంటే దానికి మనం చాన్స్ ఇస్తేనే పాపానికి మనం చోటిస్తే అది మనని అది మనం దాన్ని ఆహ్వానిస్తే మనందరికి వస్తుంది కాబట్టి దాన్ని ఆహ్వానించకుండా మనం ఏం చేయాలంట దేవుడికి మనం లోబడితే అది మన ఎదుటి నుంచి అది అప్పుడు మన ఎదుటి నుంచి అది పారిపోతుంది కాబట్టి దేవుడికి మనము దగ్గరగా కావాలి ఇక్కడ అదే అంటున్నాడు దేవుడు అంటుడు నేను మోసేకు తోడైనట్లు నీకు కూడా తోడై ఉంటా అంటుడు దేవుడు అంట మనకి తోడై ఉంటా అంట చూడకప్పుడు మనము రక్షణ పొందినప్పుడు భయపడకుండా చాలా అందరం సేవ చేసిన ముందుకెళ్ళినాం ఈ రోజు మనకేమన్నా భయం ఉందో మరి మనం పరిశీలించుకోవాలి ఈ సమస్యకి పరిష్కారం ఎట్లుందో అని భయం ఉంటా ఉంటుంది మనుషులకి ఏం చేయాలి అవి నా జీవితంలో ఇట్లయిపోతుంది అని భయపడతా ఉంటాం పలు విధాలుగా మనం భయపడతా ఉంటుంటాం కాబట్టి దేవుడు అంటున్నాడు ఆనాడు మోసేకు తోడైన దేవుడు యో తోడైన దేవుడు ఈ రోజు మనకి తోడయి ఉండి నడిపిస్తూనే ఉన్నాడు ప్రతి రోజు మనని దేవుడు నడిపిస్తూనే ఉన్నాడు నేను తోడై ఉన్నా ఈ రోజు దేవుడు మనతోనే మాట్లాడు ప్రతి రోజు తోడై ఉన్నాడు ఈ రోజు దేవుడు అంటున్నాడు నేను మోసేకు తోడైనట్టు నీకు కూడా నేను తోడై ఉంటా నిన్ను విడవను నిన్ను ఎడబాయను అంటుండు ఏమంటుండే దేవుడు నిన్ను విడవను నిన్ను ఎడబాయను అంటుండు దేవుడు ఎడబడంట ఎడబాయాడంట కొన్నిసార్లు మనం వదిలేస్తాం దేవుడిని పక్కకు పెట్టేస్తా ఉంటాం పని ఉందని మనం వదిలేస్తాం ఒక రోజు టైం అంతా మనం వేస్ట్ చేసేస్తాం ఈ పని ఉంది ఆ పని ఉందని కానీ ఇక్కడ అంటుండు నేను నిన్ను విడవను నిన్ను ఎడబాయను అంటుండు దేవుడు విడవడంట ఎన్ని కష్టాలు ఎన్ని శ్రమలు ఎన్ని ఇబ్బందులు వచ్చినా దాని మనం దాని వైపు చూసినా కూడా దేవుడు మనని విడవాడంట కాబట్టి ఇక్కడ అంటా ఉన్నాడు ఆ దేవుడు అంటున్నాడు మీకు తోడై నేను ఆనాడు ఎవరి షోతోని అంటా ఉండు ఆ మరి ఆరు లక్షల ప్రజలు తర్వాత పిల్లలంతా మరి పదిహేను లక్షల ప్రజలు కూడా ఉండొచ్చు ఆ ప్రజల్ని నడిపేయాలంటే మరి ఆయనకి భయం కాబట్టి దేవుడు ఆయనతోనే మాట్లాడుతుడు ఎందుకంటే ఓ సేవకుడుగా తయారైడు ఎవరి కింద మోసే ఉన్నాడు కాబట్టి దేవుడు మరి ఆయనతోని మాట్లాడుతూ ఉన్నాడు ఈ రోజు దేవుడు మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు మరి మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు నిన్ను విడవను నిన్ను ఎడబాయను నిన్ను విడవను నిన్ను ఎడబాయను నిబ్బరము కలిగి ధైర్యంగా నుండుము నిబ్బరంగా ఉండుము ధైర్యము కలిగి ఉండుము నిబ్బరము కలిగి ఉండుము నిబ్బరం కలిగి ఉండు ధైర్యంగా నుండుము వారికిచ్చదనాన్ని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశం ను నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు వారికిచ్చద నన్ను ఆనాడు కానాను దేశానికి ప్రవేశించాలి ఇజ్రాయల ప్రజలు ఈనాడు మనం కూడా పరమకాలం అంటే పరలోకానికి అనేక ప్రజల్ని మనము సిద్ధపరచాలి అనేక ప్రజల్ని మనము సిద్ధపరచాలి మనం సాధ్యమైన మనం ఎక్కడ వెళ్ళినా దేవుడు దేవుడు కోసం దేవుడు శిలవ దేవుడు సిల గురించి అయినా మనం దేవుడి కోసం ప్రకటించాలి మన పాపాల కోసం మరణించిండు అని మనము దే వాళ్ళకి కాడికి మనము చెప్తూనే ఉండాలి తెలంగాణ ప్రజలకి మనము చెప్తూనే ఉండాలి సమయం దొరికిన కొది మనము చెప్తూనే ఉండాలి కాబట్టి మనం సిద్ధపడాలి అనేకులను కూడా సిద్ధపరచాలి కాబట్టి ఇక్కడ అంటా ఉన్నాడు దేవుడు అంటున్నాడు వారికి ఇస్తాన దేశం స్వాధీన నువ్వు స్వాధీనం ఈ ప్రజల ఈ దేశం నువ్వు నిశ్చయంగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు ఈ ప్రజల స్వాధీనము నువ్వు చేస్తావు కాబట్టి ఆ యొక్క ప్రజలని వెళ్ళు ఆ యొక్క కారణాన్ని వెళ్ళు అయితే నీవు నిబ్బరం కలిగి జాగ్రత్త పడి బహుధైర్యంగా నుండము ఇక్కడ అంటా ఉన్నాడు అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడుము అంటుడు ఏమంటుండు అయితే నీవు నిబ్బరం కలిగి జాగ్రత్త పడి బహుధైర్యంగా ఉండుము బహు ధైర్యంగా కలిగి ఉండాలంట ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాం ఎవరికి ఎవరికి ధైర్యం లేదో మనకు ఎవరిలో ధైర్యం లేదో ఎవరికి భయం ఉందో భయపడుతున్నాం భయపడుతూనే ఉంటాం సమస్య రాగానే భయపడుతూనే ఉంటాం కాబట్టి దేవుడు అంటున్నాడు ధైర్యం కలిగి ఉండుము నా సేవకుడైన మోషినికి ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలను ధర్మశాస్త్రం చొప్పున నువ్వు చేయాలి అని యోషవతను ఈ రోజు దేవుడు మానతోను కూడా చెప్తా ఉన్నాడు అయితే మాట్లాడుతుండు కాబట్టి ఈ యొక్క ధర్మశాస్త్రం చేయవలను నీవు నడుచు ప్రతి మార్గంన చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కొడికి గానీ ఎడమకు గాని తొలగకూడదు నువ్వు ప్రవర్తించాలంటే నీ యొక్క మార్గము ప్రతి మార్గము నేట్ నువ్వు నడుచు ప్రతి మార్గము చక్కగా ప్రవర్తించాలంట చక్కగా నడవడం నేర్చుకోవాలంటే దేవుళ్ళని కరెక్ట్ గా ఉన్నానా మన నడక గాని మన చూపులే గాని మన తలంపులే గాని మన క్రియలు గాని ఎట్లున్నాయో మనము చూసుకోవాలంట మనము నడిచే మార్గం చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలిగిపోకూడదు దాని నుండి కుడికి కాని ఎడమకు కానీ తొలిగిపోకూడదు అని దేవుడు ఇక్కడ ఈరోజు మనతోనే ఉన్నాడు కుడికి కూడి ఎడమలు మనము తొలిగిపోవద్దంట దేవుళ్ళ ముందుకే నడవాలంటే ఎన్ని శ్రేమలు వచ్చిన ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా మనం ముందుకే నడవాలి చూడు మరి ఈనాడు మరి దేవుడు పిల్లలే చూస్తూ ఉంటారు అన్ని ఇవి మంచి దినాలా ఇవి చెడ్డ దినాలా అని ఉంటారు కానీ ఇక్కడ అంటున్నాడు ఆ దినాలను మనం ఏవి మనం పట్టించుకోకుండా దేవుని వైపే చూడాలి దేవుణ్ణి ముందుకేసుకుని ముందుకి నడవాలి ఇక్కడ అదే అంటున్నారు ప్రతి మార్గం చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కొడికి గానీ ఎడమ గాని తొలగకూడదు ఈ ధర్మశాస్త్ర గ్రంథం నీవు బోధింపక తప్పిపోకూడదు ఈ ధర్మశాస్త్ర గ్రంథము బోధింపక తప్పిపోకూడదు అంటున్నాడు ఈ ధర్మశాస్త్రం అంట ఈ యొక్క వాక్యము నీవు బోధింపక తప్పిపోకూడదు దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నువ్వు జాగ్రత్త దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త దివారాత్రము దానిని ధ్యానించినీడలా నీ మార్గము వరదిల్లా చేసుకొని చక్కగా ప్రవర్తించదవు దివారాత్రం మనం ధ్యానిస్తున్న మన మార్గం మనం ఎట్లా నడుచుకోవాలో దేవుడు మనని మనని నడిపిస్తూ ఉంటాడు ఆయన మార్గంలో మనని నడిపిస్తాడు ఆయననే మార్గము సత్యము జీవము కాబట్టి ఆయన మార్గంలో మనని నడిపిస్తాడు ఎక్కడ మాట్లాడాలో ఆయననే మనకి నేర్పిస్తా ఉంటాడు ఎట్లా మాట్లాడాలో ఆయన నేర్పిస్తుంటాడు ఆయన పరిశుద్ధాత్మ సహాయం మనకు తోడై ఉండాలంటే దేవుణ్ణి మనము గడపాలి గడపతేనే ఇక్కడ అంటా చక్కగా దాన్ని మరి దాన్ని ఆజ్ఞా జాగ్రత్తగా దివారాత్రం దాన్ని ధ్యానించినడలా నీ మార్గంను వరదిలా చేసుకుని చక్కగా ప్రవర్తించదవు వర్దిలా చేసుకోవాలంట మనకు మార్గం అంట చేసుకోవాలంట ప్రవర్తించదవు అని ఇక్కడ అంటా కాబట్టి మనం ఏం చేయాలంట ఇక్కడ అంటా ఉండు ఆజ్ఞాపించి ఉన్నాను కదా నిబ్బరం కలిగి ధైర్యంగా నుండు దిగులు పడకము నీవు నడుచు మార్గం నన్నిట్లో నీ దేవుడైన యహోవ నీకు తోడయి నీవు నడుచు మార్గం అన్నింటిలో దేవుడు నీకు తోడై ఉంటాడంట ధైర్యం కలిగి ఉండాలని ఇక్కడ అంటా దిగులు పడడానికి వీలు లేదు దిగులు పడడానికి అసలే వీలు శ్రమ వస్తుంది కష్టం వస్తుంది కానీ దాని నుంచి తప్పించుకున్న మార్గం కూడా దేవుడే మనకి చూపిస్తుంటాడు దాని నుంచి తప్పించుకునే మార్గం కూడా దేవుడు మనకి చూపిస్తా ఉంటుంటాడు కాబట్టి మనం ఏం చేయాలంట దేవుడు మార్గంలో నడుచుకుంటాం ముందుకి విళ్ళాలి ఆయన మాటప్రకారము ప్రకారము మనం నడుచుకోవాలంట మనం భయపడడానికి వీళ్ళే దిగులు పడడానికి అసలే వీళ్ళే జాగ్రత్త మరి ధైర్యం కలిగి మనము ఉండాలంట ధైర్యం కలిగి ఎప్పుడైతే మనం ఉంటామో దేవుడు మనకి తోడై ఉంటాడు ఎప్పుడు ధైర్యం వస్తుంది మనకంటే దేవుడు వాక్యం చదువుతుంటేనే మనకి ధైర్యము వస్తుంది దేవుళ్ళు మనం గడుపుతూనే మనకి ధైర్యం వస్తుంది దేవుళ్ళు మన దేవుణ్ణి దేవుని దగ్గర ప్రార్థన చేస్తేనే మనకి ధైర్యము ముఖ్యంగా వాక్యం చదివితేనే మనకి ధైర్యము వస్తుంది ఎందుకంటే వాక్యం ద్వారానే దేవుడు మనతోని మాట్లాడతాడు ఇంకెక్కడ మనతో మాట్లాడాడు దేవుడు వాక్యం దారనే మనం మనతో దేవుడు మాట్లాడతాడు కాబట్టి ఆ వాక్యం ఆయన ధర కూర్చొని మనము నేర్చుకోవాలి వాక్యం చదవాలి ఈ రోజు దేవమాతోని మాట్లాడని దేవుణ్ణి అడుగుతా ఉండాలి ఎప్పుడైతే మనం అడుగుతామో ఆశ కలిగి మనం ఉంటామో అప్పుడు దేవుడు మనతోని మాట్లాడుతూ ఉంటాడు మాట్లాడుతూ ఉంటాడు కాబట్టి మనం దేవుణ్ణి అడగాలి అడుగుతే దేవుడు కాయము చేస్తాడు కాబట్టి మనం భయపడడానికి వీలు లేదు దిగులు పడడానికి వీలు లేదు కాబట్టి ఇక్కడ అంటా ఉండు నాకు ఒక మాట చెప్పాలనిపిస్తుంది చెప్తున్నా నేను అదే మనం క్రిస్మస్ కోసం విన్నాము అయితే నేను మొన్న రెండు వేల ఇరవై కాదు ఇరవై ఒకటిలా రెండు వేల ఏమైందంటే మా అత్తమ్మ వాళ్ళు వచ్చారు అసలు ఆ రోజు అసలు నేను ఈ కేకులు ఇవన్నీ నేనేమి పట్టించుకో ఎందుకంటే వాక్యం విన్నా కాబట్టి వాక్యం మాట్లాడింది ఇప్పుడు వాక్యం ఎవరు ఎవరి ద్వారా మనం వింటాం కానీ అది కరెక్ట్గా ఉందా లేదా మనం పరి కాబట్టి వాక్యం విన్నా నేను విని నేను ఏం అంటే అందరం పాటిస్తున్నాము కాబట్టి ఇక్కడ అంటుండు నేను విన్నా ఆ రోజు నేను ఏం అంటే అసలు నేను మా ఇంట్లో ఏం చేయను మా హాడీ ఏం చేసినంటే చూసిన దానికి నాకు అప్ప నాకు చెప్పాలనిపిస్తుంది చెప్తున్నా అయితే దాన్ని చూసిన దానికి శ్రమ నేను ఏం చూసినా అంటే మన ఇట్లా ఇట్లా కేక అంటే సరథి ఆమె కోసం ఎందుకు అని నేను కేక్ ఒప్పించిన అదే కేక్ ఆమె కోసింది అనమాట నేను కూడా కోసింది కానీ ఆ సంవత్సరం అయితే భయంకరం శోధన నాకు అసలు నేను నేను చెయ్యను కానీ భయంకర శోధన సరే ఆమె మాట ఎందుకు సరే బాధపడుతుందేమో నేను సరే తీయని నేను కానీ భయంకరం శోధన అసలు నేను భయంకరం శ్రమ ఆ సంవత్సరం అయితే చాలా శ్రమ కాబట్టి ఆ శ్రమ నుంచి దేవుడు నన్ను విడిపించింది నాకు అనిపించింది దేవుడు ఫస్టే మాట్లాడు నాజ్ఞలు గై కొని నడుచుకోండి అన్నాడు కాబట్టి నేను అనుకున్న ఈశ్వబా నేనైతే చేయలే కానీ అప్పటికి నేను నీకు భయపడతా అమ్మ దేవుడు నాకు చూపించిండు అని నేను భయపడతావు అంట అమ్మ దేవుడు నాకు చూపించిండు కానీ అక్కడ అంటున్నాడు ఆయన మాట మనంకి లోబడాలంట ఆయనకి లోబడాలే ఆయన ఇక్కడ అద్దయ అంటున్నాడు లోబడి నడుస్తేనంట దేవుడు తోడై ఉంటాడు కాబట్టి మనకు మార్గం నంట చేసుకొని చక్కగా ప్రవర్తించదవు అని అంటా మనకు మార్గం చక్కగా ప్రవర్తించదవు అని అక్కడ అంటుండ చక్కగా ప్రగతించి నడుచుకోవాలంట బహుధైర్యం కలిగి ఉండాలంట మనుషులు ఎవరమ్మో దిగులు పడడానికి వీలేదు ఇట్లా ఎందుకు అయింది అనుకోలేం చూడు ఒకరం చేసినా ఒకరు చేయకున్నా కుటుంబంలో ఒకరు చేస్తా అప్పుడు అనుకోలే శ్రమ అది మనకి ఎందుకు వస్తుందో మనము గ్రహించుకోవాలి ఆ శ్రమ మనకి ఎందుకు వస్తుంది ఆ శ్రమ మనకి ఎందుకు వస్తుంది ఈ కష్టం మనకి ఎందుకు వస్తుంది అని మనం అనుకోవాలి అట్లా అనుకుంటే దేవుడు అట్లా అనుకొని మనం ముందుకు నడవాలి నడిచినే మనం ఆగిపోవాలి సరి చేసుకోవాలి ఆయన మనం నడకని మనము సరి చేసుకొని ఆయన మనం జాగ్రత్తగా దేవుణ్ణి దేవుని వెతకాలన్నమాట వెతికితేనే అప్పుడు దేవుడు మనతోని మాట్లాడుతూ ఉంటుంటాడు కాబట్టి ఇక్కడ అంటా దిగులు పడవద్దు అంటుండు బహుధైర్యం కలిగి ఉండాలంటుండు నిబ్బరం కలిగి ఉండాలని అంటా ఉండు కాబట్టి బహుధైర్యం కలగాలి దిగులు పడకుండా ఉండాలంట ధైర్యం కలిగి ఉండాలంట మరి ఇక్కడ అంటుండు భయపడడానికి వీలు లేదు అని అంటాడు ఎబ్రిలు రాసిన పత్రికలు అంటున్నాడు ఎబ్రి రాసిన పత్రిక ఎబ్రిలకు రాసిన పత్రిక పదో అధ్యాయము ముప్పై వచనంలో ఏమంటుంటే పది ముప్పై అంటుండు కాబట్టి మీ ధైర్యం విడిచిపెట్టకుడి దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును ఇక్కడ అంటుండు కాబట్టి మీ ధైర్యము విడిచిపెట్టకుడి అంటున్నాడు దేవుడు మీ ధైర్యం ని విడిచిపెట్టకుండా ఎందుకంటుండే ఈ లోకంలో శ్రమలు వస్తాయి కాబట్టి ఆ శ్రమలను చూసి మనము ఆ శ్రమల వైపే చూడడానికి వీలు లేదు ఆ శ్రమలుగుండా దేవుడు మనం నడిపిస్తు ఆ శ్రమలు మనం ఆ శ్రమలు ఉన్నా కూడా మనం దానికి భయపడడానికి వీలు లేదు దేవుడు ఆ శ్రమల నుంచి మనం తప్పిస్తుంటాడు కాపాడుతుంటాడు కాబట్టి ఇక్కడ అంటా ఉన్నాడు కాబట్టి మీ ధైర్యంను విడిచిపెట్టకూడి దానికి ప్రతిఫలం దానికి ప్రతి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును ప్రతిఫలముగా గొప్ప బహుమానము మనకి కలుగుతాదంట ఎప్పుడు కలుగుతుంది మన ధైర్యాన్ని మనం విడిచిపెట్టద్దంట కష్టాలు వచ్చినా మనం విడిచిపెట్టద్దు మనము దేనికి విడిచిపెట్టడానికి వీలు లేదు ధైర్యం కలిగి ముందుకు నడవాలి ఇంకేమంటున్నట్టే మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వాగ్దానం పొంద మీకు ఓరిమి అవసరమై ఉన్నది మీరు దేవుని చిత్తము నెరవేర్చిన దేవుని చిత్తానంటే మనము నెరవేర్చాలంట దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చి ముందుకు నడవాలి ఆయన చిత్తమేంది ఆయన మాటల ప్రకారం మనం నడవాలే ఆ వాగ్దానం పొంది నిమిత్తము మీకు ఊరిమి అవసరమై ఉన్నది ఒక వాగ్దానం ఫలంని మనం పొందాలంట పొందితే మీకేం ఉండాలంట ఊరిమి అవసరమై ఉంది ఊర్పు మనకు అవసరం చాలా అవసరం కాబట్టి మనము దాని ముందుకి నడుచుకుంటూ పోతూనే ఉండాలి ఇక కాలం బహు కొంచెంగా ఉన్నది వచ్చుచున్నవాడు ఆలస్యము చేయగా వచ్చును ఇక కాలం అంటే బహు కొంచెంగానే ఉన్నది ఉచుచినవాడు చిన్నవాడు ఆలస్యము చేయక వస్తాడంట దేవుడు ఇంకా కాలము తక్కువనంది సమయము తక్కువనే కాబట్టి ఆ సమయం మనం పోకుంటా దాన్ని ఏం చేసుకోవాలంట స్వద్వినియోగం చేసుకొని ముందుకు నడవాలంట ఆలస్యము చేయక వచ్చిన దేవుడు వస్తాడంట దేవుడు భూమి మీద అడుగు పెడతాడు దేవుడు వస్తా ఉన్నాడు దేవుడు భూమి అడుగు పెడతాడు దేవుడు మనతో మన దేవుడు అంతా దేవుడు ముందు భూమి మీద అంతా పరలోకం కూడా భూమి ఉంది కాబట్టి ఇక్కడ అంటా ఉన్నాడు ఇక కాలముకు బహు కొంచెంగా ఉన్నది వచ్చిచున్నవాడు ఆలస్యం చేయక వస్తాడు నా ఎదుట వాడు విశ్వాసం మూలంగా జీవించును ఇప్పుడు ఏమంటుండు నా వాడు విశ్వాసం మూలంగా జీవించును ఏమంటు నా ఎదుట వాడు విశ్వాసం మూలంగానే జీవించ విశ్వాసం ఎప్పుడు వస్తుంది యేసుప్రభు మాట వింటనే విశ్వాసము కలుగుతుంది కాబట్టి ఆయన ఒక మాట మనం వెంటనే మనకు విశ్వాసం కలుగుతుంది కాబట్టి అప్పుడే మనము జీవిస్తామంట కాబట్టి ఇక్కడ అంటున్న విశ్వాసం వలన జీవిస్తారు కాబట్టి గాని అతడు వెనుక తీసిన ఎడల అతని అందున ఆత్మ సంతోషించదు అతడు ఎప్పుడైతే వెనుక తీసి వెనుకకి మళ్ళిండో వెనక వైపు చూసినాడో అప్పుడు ఏమైతే అంట ఆత్మ ఆత్మ సంతోషము ఉండదంట ఆయన ఆత్మకి సంతోషము ఉండదు కాబట్టి ఇక్కడ అంటా అయితే మనం నశించుటకు వెనుక తియువారము కాము మనం నశించి పోము వెనుకకు మనం పోము ఎందుకు పోవాలి మనం పోవడానికి వీలు లేదు మనం ముందుకే నడవాలి దేవుడు వైపే చూడాలి ఎన్ని వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా మరి ఏ వచ్చినా మనం ముందుకే పోవాలి పోతేనే ముందుకు పోవాలంటే ముందుకు పోవాలి ముందుకు పోతే దేవుడు ఇక్కడికి ఏమంటు ముందుకు పోవాలి అంటుడు వెనుక తీయకుండా అయితే మనము నశించుటకు వెనుక తీయవారము కాని ఆత్మను రక్షించుకున్నందుకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము ఆత్మనంట మనము రక్షించుకోవాలంట ఆత్మను మనము సంపాదించుకోవాలంట ఒక ఆత్మని మనము సంపాదించుకొని మనం సంపాదించుకొని మనం ముందుకు వెళ్ళవాలి వెళ్ళాలి విశ్వాసం కలిగిన వారమై ఉన్నాము విశ్వాసం కలిగి మనం ముందుకి వెళ్ళాలి కలిగిన వారమై ఉన్నాము కాబట్టి మనం ఏం చేయాలంట నశించిపోవడానికి వీలు లేదు చూడు సైతాన్ ఎన్నోసార్లు మాట్లాడుతూ ఉంటది నా అతను మాట్లాడింది యేసుప్రభుని వదిలేసే అన్నది నువ్వు వేసుప్రభుని వదిలేసే అని అతను మాట్లాడింది నేను ఎందుకు మాట్లాడింది మా అమ్మ చనిపోయినాక మాట్లాడిన అతను వేసుప్రభు వదిలేసేసే అని మాట్లాడింది సైతాన్ కానీ మనం వదిలేయద్దు అది వదిలేయడానికి వీలు లేదు దేవుణ్ణి మనం ఎందుకు వదిలేయాలి అది ఎన్నో మనం శోధిస్తుంటది కానీ దాన్ని తొక్కుకుంటా మనం ముందుకి వెళ్ళాలి దాన్ని మనం బంధించుకుంటా ముందుకి వెళ్ళాలి కాబట్టి ఇక్కడ ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలు ఒక మోసతోని మాట్లాడండు మరి మోస చనిపోయినాక యోషతో మాట్లాడండు ఆ ఒక దేశానికి కొమ్మని ఈ రోజు మనము పరమకాణానికి అనేకులను మనము సిద్ధము చేయాలి అనేకులను సిద్ధపరచాలి మనం కూడా సిద్ధము కావాలి మనం కూడా సిద్ధపడాలి అనేకులను కూడా సిద్ధపరచి ఉండాలి ఎనకతట్టు మనము చూడడానికి వీలదు శ్రమ వైపు చూడడానికి వీలదు నాగటి మీద చేస్తే మనము నడవాలి నాగటి మీద చేయ మనము నడవాలి ముందుకే మనము నడవాలి ముందుకే నడుస్తుందంట దేవుడు మనకి తోడయి ఉంటాడు తోడు దేవుడు మనకి విజయాన్ని ఇస్తుంటాడు కాబట్టి మనం భయపడడానికి వీలు లేదు దిగులు అసలే వీలు లేదు బహుధైర్యం కలిగి ఉండాలి చిన్న శ్రమనే మనకు వచ్చింది చిన్న శ్రమనే చిన్న శ్రమనే అనుకొని మనం ముందుకి వెళ్ళిపోవాలి కానీ మనం ఏమనుకుంటాం శ్రమని చూస్తా ఉంటాం ఆ శ్రమను చూసి మన సమయం అంతా వేస్ట్ చేస్తా ఉంటుంటాం శ్రమను చూసి మనం సమయాన్ని వేస్ట్ చేస్తా ఉంటావు కాబట్టి ఇక్కడ అదే అంటున్నాడు మళ్ళీ ఇంక ఏపీసీలలో అంటున్నాడు ఐదో దాన్ని అంటున్నాడు దినములు చెడ్డవి గనుక మీరు సమయం ను పోనీయక ఏమంటు దినములు చెడ్డవే గనుక మీరు సమయం పోనీయక సద్వినియోగం చేసుకునొచ్చు జ్ఞానం వలె కాక అజ్ఞానుల వలె కాక జ్ఞానం వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చెడ్డవిగా ఉన్నాయి ఈ దినములు భయంకరమైన దినాలను మనం ఉన్నాం కాబట్టి సమయం మనము పోనీయడానికి వీలు లేదు సమయం పోనియకుండా మనం జాగ్రత్తగా చూసుకోవాలి సమయం దొరికిన కొద్దీ మనం ప్రార్థన చేయాలి దేవుని పాటలతో శుతించాలి వాక్యం చదవాలి ముఖ్యంగా వాక్యం చదువుతూనే ఉండాలి వాక్యం మనం ఒక హృదయంలో ఆ ద అది ఇతరులకు మనము ప్రకటించాలి ప్రకటిస్తే ఇక్కడ అంటా సమయానికి పోనీయకుండా జాగ్రత్తగా ఉండాలి సద్వినియోగం చేసుకోవాలి పోయిన సం పోయిన సంవత్సరం అంతా గతించిపోయింది ఆ రోజు మనకి రావు ఆ రోజు మనకి రాదు రే దినం మనకి ఈ రోజు రాదు కాబట్టి ఈ రోజు సమయం దొరికినప్పుడే మనము దేవుని వెతకడం మనము నేర్చుకోలేదు స్వద్వినియోగం చేసుకోవచ్చు అజ్ఞానం వల్లే కాక జ్ఞానం వల్లే నడుచుకున్నట్టు జాగ్రత్తగా చూసుకోవాలని ఇక్కడ అంటావు జాగ్రత్తగా చూచుకును అని ఇక్కడ దేవుడు అంటా కాబట్టి మనం ఏం చేయాలంట దేవుని వెతకడం ముందుకి నడవాలని ఇక్కడ అంటా ఉన్నాడు ఇంకేమంటుండంటే ఆరో అధ్యాయం ఐదో వచనంలో అంటుండే చెప్పేసిలో నాటుడు దాసులారా యధాదమైన హృదయం గలవారాయి భయముతోను గణుకుతోను క్రీస్తు వలె శరీ క్రీస్తు క్రీస్తునకు శరీర విషయమై మీ యజ్ వారికి విధేయులై ఉండు మనము విధేయులా ఉండాలంట మనకి ఎవరు ఏం చెప్పినా ఇది కరెక్ట్ ఇట్లా చెప్తున్నా మనం వినాలే మనకేం తెలియదు అని చెప్తుంటే మనము వినాలే ముందుకి నడవాలే యథార్థమైన హృదయం గలవారమై ఉండాల భయముతోనూ వణుకుతోను క్రీష్నకు క్రీష్ను వలే శరీర విషయమై మీ యజమాను యజమానుల వలే యజమానులైన వారికి విధేయులై ఉండు విధేయులై మనము ముందుకి నడవాలి కాబట్టి ఇక్కడ అంటా మనము దేని విషయం భయపడదు దిగులు పడదు కాబట్టి ఇక్కడ అంటుండు కాబట్టి దేవుడు మనకి తోడయి ఉంటాడు ఆనాడు ఇజ్రాయల్ ప్రజలతో మాట్లాడి ఈ రోజు మనతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు మనమే ఆత్మీయ ఇజ్రాయలం కాబట్టి ఈ రోజు దేవుడు మనతోని మాట్లాడుతుండ్రు కాబట్టి మనము దేవుడికి దేవుడు వాక్యం తీసుకుని ముందుకి నడవాలి దేవుడు మనకి తోడ ఉంటాడు ఆనాడు వాళ్ళు కాణానికి నడిపించిండ్రు ఈనాడు మనము పరమ కాణాన్ని పరలోకానికి ప్రజలని సిద్ధపరచాలి మనము సిద్ధపడాలి అనేకులను మనము సిద్ధపరచాలి చిన్న వాక్యం సాక్షిని దేవుడు జీవించక అమ్మే తోద్రం పరిశుద్ర మహమాల రజానికి వందనాలు తండ్రి ఈశ్వరజానికి ఇస్తూరం దేవ ఈసుక్రిజానికి వందనాలు తండ్రి దేవాక్యం ద్వారా మీరు మాత్రం మాట్లాడిన దేవా నీకు వందనాలు తండ్రి దేవ మేము గాయపడడానికి వీలేదు దిగులు పడడానికి వీలే దేవా దేవానికి ఇస్తూద్రం దేవా సమయాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలి దివా మీరే తోడయి దేవా ఈశ్వరజానికి ఇస్తూ మేము సిద్ధపడాలి అనేక లో సిద్ధపరచాలి ముఖ్యంగా దేవానికి వందనాలు తండ్రి దివా మరి ఈశ్వరజానికి ఇస్తూరం దేవా మరి దేవానికి స్తోత్రం నీకు వందనాలు తండ్రి ముఖ్యంగా మరి బ్రదర్ ఏ అంశం చెప్పిన దేవా ప్రతి ఒక్క అంశానికి జీవాబు దయించండి దేవా మీరే ఆత్మకార్యం జరిగించి దేవా బ్రదర్స్ కూడా ముట్టండి దేవా వాళ్ళ కూడా మీరు తోడండి నీ కృపలో భద్రపరచుకొని మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఏ స్నామాలు నడు వచ్చినాము తండ్రి నేను ప్రార్థిస్తున్నాను దగ్గర మహా అయిన తండ్రి ఇస్రాయలీల దేవా నీకు వందనాలు అంతరంగమందు మమ్మల్ని యూదులు గాను ఇస్రాయేలీలు గాను తండ్రి నీ రాజ్యానికి హక్కుదారులుగా వారసులుగా మమ్మల్ని చేర్చుకున్న ప్రేమ స్వరూపివి కరుణా సంపన్నుడువు దయా దాక్షిణ్యుడువు తండ్రి కృపామయుడవు ఎస్తయ్య నీకు వందనాలు తండ్రి నిత్య స్థుతులు నాయన స్తోత్రములు తండ్రి ఇదిగో నా తండ్రి ఈ రాత్రికాల సమయం ముందు ఈ రీతిగా తండ్రి నీ ప్రియులతో కలిసి నీ సన్నిధిలో నన్ను నిలబెట్టినందుకు నీకు వందనాలు ఆ రీతిగా పాటల ద్వారా మీరు మహిమ తండ్రి వాక్యం ద్వారా ప్రభ నీ స్వరం ద్వారా ఈ స్వరం మీ నుంచి కలిగిందని సంపూర్ణంగా స్వీకరిస్తున్నాను ఈ విత్తబడిన యొక్క వాక్యము నా హృదయంలో స్థిరపరచండి ఎలాంటి అపవాదం వచ్చి దొంగిలించకుండా ప్రభ మీ కాపుదలో నాకు అనుగ్రహించండి నా ప్రభ ఆ రోజు మోసతోనైనా తండ్రి చనిపోయిన తర్వాత యహోశ్వాతో మాట్లాడిన దేవుడు నమ్మదగిన దేవుడవు ప్రభా ఆ వాక్యము ఆ రోజు మోసకి యహోశివాకి చెప్పబడిన వాక్యము ఈ రాత్రికాల సమయం ముందు ఈ రోజు మీరు మాతో మాట్లాడుతున్నారు ప్రాభా అనేకులను ప్రభాయన తండ్రి మీ యొక్క పరలోక రాజ్యానికి మేము నడిపించాలా ఇదిగో మీరు చెప్పినారు ప్రాభా పరలోక రాజ్యము సమీపించినది మారు మనసు అని మీరు నేను ఎంతగానో సంచరిస్తూ సువార్త ప్రకటించినారు ప్రాభా అలా మేము కూడా అనేకులకు నేను సువార్తని ప్రకటించాలా నీ రాజ్య సువార్తని మేము ప్రకటించాలా రక్షణ సువార్తను మేము ప్రకటించాలా నశించిపోతున్న ప్రతి ఒక్క ఆత్మను ప్రభాన్ని రక్షణలోకి మేము నడిపించాలా ఆ రీతిగా మా పిలుపును మా ఏర్పాటును మేము నిశ్చయం చేసుకుని మరీ బహు జాగ్రత్త ముందుకు పోవాలా దివారాత్రము తాండ్రి నీ వాక్యాన్ని ధ్యానించాలా మీ ఆజ్ఞలను కట్టడలను విధులను శాసనాలను నియమాలను అనుసరించి మేము నడుచుకోవాలా వినువారు మాత్రమే ఉంటే మా జీవితం యధావిధిగా ఉంటది ప్రభా వేషధారణ జీవితం మేము కలిగి ఉంటాం ప్రభ విని వాక్యాన్ని ప్రవర్తించి పాటించే వారిలాగా వాక్యానుసారంగా మా జీవితాన్ని మా ఆత్మీయతను మా పరిచయను మేము కొనసాగించుకునే వారిలాగా మమ్మల్ని లేవనెత్తండి ప్రభా ఆ రోజు దిగులు పడద్దు జడియకు బెదరకు నేను తోడుంటానన్న చెప్పిన దేవుడు నమ్మదగిన దేవుడవు అవును ఏసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు ఆయనకే యుగ మహిమ కలుగునుగా కదా తండ్రి ప్రభా అదే రీతిగా మీరు మాకు కూడా తోడున్న దేవుడవు ప్రభా కాబట్టి ఏ విషయంలో అనుమానించకుండా సందేహించకుండా ఏ విషయంలో కూడా ప్రభా అవిశ్వాసం మేము కనబరచకుండా ప్రభా ముందుకే సాగాల మా ధైర్యాన్ని విడిచిపెట్టకుండా విశ్వాసానికి కరత దాన్ని కొనసాగించు వాడవైన దేవుడు నువ్వు మమ్మల్ని విడిపించుటకు రక్షించుటకు మాలో సమస్తము తండ్రి మీరు జరిగించుటకు మీ నామాన్ని మహిమపరుచుకున్నటకు మీరు సమర్థుడైన దేవుడు జీవం కలిగిన దేవుడు అవుతండ్రి కాబట్టి మేము మెలకువగా ఉండాలా ప్రార్థనలో ఉండాలా నాయన ముఖ్యంగా ప్రభాయన మీ స్వార్థ పరిచయలో మేము ముందుకు పరిగెత్తాలా ప్రభా ఏ విషయంలో తండ్రి నాయన తండ్రి ఆ రోజు ఎంతో మంది నీవిందుకు రమ్మంటే సాకులు చెప్పినట్టు అలా సాకులు చెప్పేవారిలాగా మేము ఉండకుండా నీ మాటకు లోబడి విధేయత కలిగి నాయన నీ పట్ల నమ్మకం కలిగి భయభక్తులు కలిగి నీ వాక్యానుసారంగా నీకు ఇష్టమైన ప్రీతికరమైన సేవ చేస్తే నాయన నీకిష్టలుగా బహుప్రియులుగా మేము ఉండాలా ప్రభ అలాంటి ప్రభాయన నీకు జ్ఞాపకార్థమైన బిడ్డలుగా నాయన గ్రంథంలో మేము ఉండాలా అలా మమ్మల్ని నడిపించండి ఈ వాక్యం మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు ఈ వాక్యాన్ని నా హృదయంలో స్థిరపరచండి ఈ వాక్యాన్ని నేను స్వీకరిస్తున్నాను ప్రభా అలాగే బెన్నీ బ్రదర్ విషయంలో ప్రార్థిస్తుండగా అండి ఇక సర్జరీ విషయంలో మీరు తోడుగా ఉండండి డాక్టర్లు జ్ఞానం పెట్టండి వైద్యులకు మించిన పరమ వైద్యుడవు స్వస్థపరిచే యహోవాను నేనే అని సెలవిచ్చిన దేవుడవు నువ్వు నమ్మదగిన వాడవు నీ బిడ్డల పట్ల ఎల్లవెలలో నువ్వు నమ్మదగిన వాడు ఆశ్రయదు దుర్గము ప్రభా నాయన కాబట్టి బెన్ని బ్రదర్ కూడా ఆ యొక్క షోల్డర్ విషయంలో మీరే స్వస్థపరిచి మీ నామాన్ని మహిమ తెచ్చుకోండి ఆటంకాలు తొలగించండి శోధన కొట్టివేయండి ప్రభా రేపటి దినం కుటుంబ సభ్యులందరికీ మీరు ధైర్యాన్ని ఇవ్వండి నాయన కుటుంబంలో ప్రభా మీ సమాధానం అనుగ్రహించండి నాయన తండ్రి మీరే గొప్ప సాక్ష్యం మేము వినాలా నీ నామాన్ని మహిమపరచాలా అలాగే చిన్న పాప విషయంలో కూడా ప్రభా మీరు అద్భుతం చేసినారు ప్రభా అవును ప్రభాయన మీ బిడ్డల మర్ర ఆలకించే దేవుడు అవుతండ్రి ఆలకించి ఆ ప్రతి ప్రార్థనను నెరవేర్చిన దేవుడు నువ్వు నమ్మదగిన దేవుడవు కాబట్టి ఆ బిడ్డ విషయంలో మీరు అద్భుతం జరిగించినారు ప్రభా ఇంకా సంపూర్ణంగా ఆ బిడ్డ స్వస్థ రేపటి దినం మీకు వరకు సాక్షిగా ఉండాలా హాస్పిటల్లో ఉంటుండగా ప్రభా మీరే ముట్టి తాకి స్వస్థపరచండి ఆ బిడ్డకున్న ప్రతిశోధన కొట్టి వేసి ప్రభా ఆ బిడ్డ కూడా రేపటి దినం నీ శిల్వ ఎత్తుకొని నిన్ను వెంబడించే గొప్ప సేవకురాలుగా మారాలా ఆ రీతిగా ఆ మీరు దివించి ఆశీర్వదించమని ఆ బిడ్డ బ్రతుకు దినంతా నీ కృపాక్షేమంలో అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి అలాగే రవి బ్రదర్ వాళ్ళ టీం అంతా ప్రభ నాయన ఉనాస్మస్ బ్రదరు చక్రవర్తి బ్రదర్ రవి బ్రదరు నాయన వాళ్ళ టీం భాస్కర్ సార్ వాళ్ళందరూ వెళ్తున్నారు ప్రభా వాళ్ళందరి పరిచర్యలో మీరు తోడుండండి అక్కడ మీ కొరకు వాళ్ళ నోటికి మీ వాక్ అనుగ్రహించండి బలమైన సాధనం వాడండి అక్కడ ఉన్న ప్రతి ఆటంకాలు తొలగించండి నాయన మీ ఆత్మ సన్నిధి వాళ్ళు వెళ్ళే ప్రతి స్థలంలో ఉండాల అడుగు ప్రతి స్థలం ఇస్తానన్న దేవుడవు నువ్వు దేవుడవు ప్రభా ఆ రీతిగా ప్రభ నీ బిడ్డలు వెళ్తున్నారు అక్కడ మీరు వాళ్ళకు తోడుగా ఉండి అనేకులు ప్రభ వాళ్ళ వాక్యం ద్వారా ప్రభా మారు మనసు పాపాలు ఒప్పుకోవాలా సంపూర్ణంగా నీ తట్టు తిరగల వాళ్ళు రక్షణ పొందాలా రేపటి దినం వాళ్ళకే రక్షణ దినం లాగా ఉండాలా అలా మీ కొరకు వాళ్ళని సాధనాల లాగా అక్కడ వాళ్ళకు కావాల్సిన ప్రతి సహాయం మీరు అనుగ్రహించండి కుటుంబాల్లో మీ పర్లోక శాంతి సమాధానం నెమ్మది అనుగ్రహించండి వాళ్ళకున్న ప్రతి ఆటంకాలు తొలగించి మీ నామాన్ని మహిమ తెచ్చుకోండి రేణుకా సిస్టర్ మనోజ్ బ్రదర్ కూడా మీరే మంచి ఆరోగ్యం అనుగ్రహించండి సిస్టర్ కూడా ఇంకా బలపడాలా వాక్యంలో విశ్వాసంలో ప్రభా ఇంకా అనేక చోట్ల నీ స్వార్థని ప్రకటించాలా ప్రభా ఆ రీతిగా మీరే సహాయం అనుగ్రహించండి ప్రతిశోధన కీడు కొట్టివేయండి అలాగే స్వరాజన్న ఉద్యోగ విషయంలో మీరు తోడుగా ఉండండి ప్రభా నైనా మీ చిత్త జరిగించండి ప్రభా మేము అనుదినము ప్రార్థిస్తున్నాం ప్రభా ఎడతెగ నీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాం ప్రభా కానీ మీకు తగిన సమయము తగిన కాలము ఉన్నట్టు ప్రభా ఆయన సహోదరుడు పట్ల మీరు ఎట్లా ఆలోచన కలిగి ఉన్నారు ఆ ఆలోచన ఆ చిత్తము నెరవేర్చుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రభా ఆయన కావే సిస్టర్ కుటుంబంలో కూడా మీ పర్లోక శాంతి సమాధానం నెమ్మది అనుగ్రహించండి సిస్టర్ని ఇంకా బలంగా మీ సేవలో వాడుకోండి కుటుంబం రక్షణలోకి నడిపించండి వాళ్ళకున్న ప్రతి ఇరుకుల ఇబ్బందుల నుంచి తప్పించండి కుటుంబంలో ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి ప్రతి ఒక్కరిని రక్షణలోకి నడిపించండి ఇచ్చిన సంతానాన్ని తీవించి ఆశీర్వదించి ఆ బిడ్డలను గొప్ప స్థితిలో ఉన్నతమైన స్థితిలో మీరు లేవనెత్తండి ప్రభా అలాగే ప్రభా రూపా బ్రదర్ యొక్క ఉద్యోగం విషయంలో కూడా మీరు తోడుగా ఉండి ఇంటర్వ్యూలో మీరే ఘన విజయం అనుగ్రహించమని ప్రభా యొక్క ప్రార్థన అంశాలన్నీ సన్నిధికి ఆయన ధూపం వేస్తున్నాం ప్రభ ఆలకిచ్చే దేవుడవు ఆయన మా ప్రార్థన విని అంగీకరించి నీ ఆజ్ఞ బయలుదేరే దేవుడవు ప్రభ ఆ రీతిగానే మీ వాక్కు సెలవు ఇచ్చి ప్రభ మేము ప్రార్థించిన ప్రతి ప్రార్థన మేము పొంది ఉన్నామని నమ్మకంతో విశ్వాసంతో నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఆరాధనలో పాల్పొందిన ప్రతి బ్రదర్ ని సిస్టర్ ని ఆశీర్వదించి వాళ్ళ కుటుంబాల్లో మీ పరిలోకి శాంతి సమాధానం నెమ్మది అనుగ్రహించి ప్రతి ఒక్కరిని మీకు బలమైన సాధనంలాగా వాడుకోమని ఈ రాత్రికాల సమయం మీరు మాకు తోడుగా ఉండి మీ నామాన్ని మహిమ తెచ్చుకున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఉదయకాల నుంచి ఇప్పటి వరకు కాచి కాపాడి దేవాయమాప్రభ నాకు ప్రతి ఒక్క పనులు మీరే తోడైన దాన్ని బట్టి వందనా స్తోత్రాల దేవా మరొకసారి నిన్ను ఘనంగా దేవాయస్మా ఆరాధించే భాగ్యం మాకు దయచేసిన బట్టి స్తోత్రం మా నీకే మా ఘనత ప్రభావం చల్లాలి మా ప్రభా వాక్యం బట్టి నీకే వందనా స్తోత్రాల దేవా మా ప్రభా దేవాయస్మర హోషువా ద్వారా దేవ ఎంతో సేవ చర్పించారు మా ప్రభా ప్రజలు మోస లేకుండా దేవ అతను దేవ సేవకుని మారి దేవ ప్రతి దాంట్లో నిబ్బరం కలిగి ధైర్యం కలిగి జీవించి మా అలాంటిది మాకు దయచేయండి మా ప్రభా మేమె పడిపోయినాను ఎంత సాతన పడగొట్టినాను దేవ ధైర్యం కలిగి దేవ విశ్వాసంలో మేము దేవ దీవించాలని సాయం చేయండి మా ప్రభా ఇంక విన్న ఇక్కడ కూడొచ్చిన ప్రతి ఒక్క పేరు పేరు దీవించి ఆస్తురించాడు మా ప్రభా ముఖ్యంగా సుష్మి సిస్టర్ వాళ్ళ బేబీ గురించి ఇప్పుడు ఆడిస్తున్నాడు మా ప్రభా ప్రతి ఒక్క చిరుసించి లేస్ట సాయం ప్రతి ఒక్క బాడీలో ప్రతి ఒక్క దాన్ని దేవ యేసు ఏసుకృష్ణ గద్దిస్తున్నాను ఎటువంటి కీడు లేకుండా సాయం చేయండి మీరే తోడు అయినండి మా ప్రభా పాపకు దేవాయసండు చిన్నపిల్ల మా ప్రభా ఇటువంటి పాపం మేరుగదు మా ప్రభా ప్రతి మీరే తోడయండి నడిపించండి మా అలాగే మన జన్ గురించి ప్రభా ప్రతి ఒక్క ఆరోగ్య విషయంలో దేవా మీరే సాయం చేయండి మా ప్రభా ప్రతి ఒక్కరి బాగా సేవ చేయడానికి సాయం చేయండి దేవా ఇంకా నింపి ఇంకా ఇంకా ముందుకు సాగలాగిన శాంత్ చేయండి మా ప్రభా మీరే తోడైనడు మా ప్రభా అలాగే రూపస్థన్న గురించి ప్రాణిస్తున్నాడు మా ప్రభా ప్రతి ఒక్క జాబ్ విషయంలో వెళ్తుండగా మీరే శ్యామ్ చూడే ఎక్కడ జాబ్ ఉంది మీరు దేవులాడండి మా ప్రభావ మీరే మా ప్రభా వెలు కుమరించాడు మా ప్రభావం మా జాబ్ ఏదన్నా మీరే ఉండండి మా ప్రభా ప్రతి ఒక్క ఇంటర్వ్యూలు అటెండ్ అవుతున్నదా మీరే సాయం చేయండి మా ప్రభావ మీరే సాయం చేయండి మీకు వెంటనే దీవెనలు కుమ్మరించిన దాన్ని బట్టి వంద స్తోత్రాలు దేవా మీరే సాయం చేసిన బట్టి వంద స్తోత్రాలు దేవా మీరే తోడైన దాన్ని బట్టి వంద నష్టోత్రాలు దేవాసే ప్రతి వచ్చేసి ఎక్కువ గద్దించండి మా మీరే తోడైన బట్టి వంద స్తోత్రాలు దేవాసే మా ప్రభా ప్రతి ఒక్క చిన్న గద్దించండి మా ముఖ్యంగా మా ప్రభా సిస్టర్ ఫ్యామిలీ గురించి పాడిస్తున్నాడు మా ఎటువంటి కీడో నాపై సాయం చేయండి మా మీరే తోడైనాడు మా దేవా బిడ్డకు దేవా ఫ్యామిలీలో ఎటువంటి కలతో ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నాను తీసిపోయాడు మీరే సాయం చేయండి మా మీ అస్సలు పెట్టండి ఫ్యామిలీ అందరూ మీరే ఉండండి మా ప్రభా వేసుక్రీస్తున్నాడు గద్దిస్తున్నాం మా ప్రభా మీరే సాయం చేయండి మా అలాగే మా రవాణా వాళ్ళ టీమ్ దేవాయిస్తే మా ప్ర బయట వెళ్చుండగా దేవాస్ మా ప్రతి ఒక్క దాంట్లో మీరే సాయం చేయండి మా ప్రభా అక్కడ చాలా మంది దేవ అనేకులు స్వస్థపరిచి దేవాయస్సు నేను గణపరిచేలాగా సాయం చేయండి మా ప్రభా నీకే మహిమా గణత ప్రభావం చెల్లాలి మా ప్రభా దే సేవించిన బిడ్డలు ప్రతి ఒక్కరికి దేవాయస్సు పాపాలు ఒప్పించి ప్రతి ఒక్కరిని రక్షణలోకి తీసుకునేలాగా సాయం చేయండి మీరే తోడైనడు మా ప్రభా ఇక్కడ ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరు దీనికి ఆశ్రయించండి మా ప్రభా వాళ్ళు బెన్ని పెద్ద గురించి ప్రాణించింది మా ప్రభా బెన్నికి ప్రతి ఒక్క ఆపరేషన్ అందుకు ప్రతి సర్జరీ అందు మీరే తోడైన మా ప్రభా దేవా అతని దేవాయ ప్రతి ఒక్క దాంట్లో పడిపోకుండా దేవాయసం మీరే సాయం చేసిన దాన్ని స్తోత్రం మా ప్రభా ఇక దయ చేసిన దాన్ని స్తోత్రం మా ప్రభా ఇంకా ముందుకు సహాలైన సాయం చేయండి మా ప్రభా ఆపరేషన్ సక్సెస్ అయ్యి సాయం చేయండి మా మీరే తోడైన దాన్ని బట్టి ముందున దేవా ఇక్కడ కూడొచ్చని ప్రతి ఒక్క బిడ్డను పేరు పైన దానికి త్వరగా రాబోతున్నాయి స్పెడే వేడి కూర్చున్నాం తండ్రి సోత్రం ప్రభా పరిశుద్ధుడా గొప్ప దేవ మహోన్నతుడా సర్వోన్నతుడానికి ఎంతో వన్నాలుస నిన్న నేడు నిరంతరం ఏకరీతకున్న గొప్ప దేవానికి వన్నాలుసేందర ప్రభావ మీరు మాతో మాట్లాడనారు ప్రభావ నైనా పరిశుద్ధుడు తల్లి ప్రభా ప్రతి విషయంలో ప్రభావ మేము ఎక్కడ పోయినా కానీ ప్రభా మేము భయపడుకున్న ప్రభావ ధైర్యంగా ప్రభ మేము ముందుకు పోయే బిడ్డలుగా తయారు చేయండి అనేక బిడ్డలను ప్రవ అన్నాడు మోసే ప్రవ నైనా ఏసయ్య యహోస్వా ప్రభా తనే మోసే తర్వాత ప్రభావ మీరు ఎన్నుకున్నారు ప్రభా కానా దిశ నడిపించడానికి ప్రభా ఆ రీతిగానే ప్రభా పర్లోక రాజ్యంలో నడిపిస్తాక మేము అనేకలను ప్రభావ మేము నడిపించలాగా మోసకి ఎట్లా తోడున్నవో ప్రభా యశ్వకు ఎట్లా తోడున్నవో ఆ రీతి తోడు నడిపించాలని మీరు వాగ్దానం చేసిన గొప్ప దేవుడు ప్రభా మేము అడుగుపెట్టిన ప్రతి స్థలాలు మీరు మాకు ఎంతో వర్ణాలు ప్రభావ మేము వెనక దీకుండా ప్రభా మేము ముందుకు పోయిబెడ్డగా తయారు చేయండి ధైర్యంగా ప్రభావ మీ కొరకు మేము జీవించాలా ప్రభావ మీ నూతనమైన అభిషేకం మాకు అనుగ్రహించి నడిపించండి గొప్ప దేవన తండ్రి నా దేవన ప్రభా ఎన్నో విషయాలు మీరు మాతో మాట్లాడారు వాక్యా ప్రభావ నీరు కట్టు ఫలింపజేయమని ప్రాదిష్టమైన వాక్యాన్ని మేము పాటించి దాని ప్రకారంగా మేము సహాయపడండి విని ప్రభా మే పోయేవారు కాకుండా ప్రభావ దాని ప్రకారంగా మేము జీవించి మా జీవితాలు అవలంబించుకొని మరియు విశేషంగా అనేక అనుభవపూర్వకంగా ప్రకటించే బిడ్డలుగా తయారు చేయమని ప్రదృష్టమైన దీని విషయాలు మేము భయపడకుండా మేము ముందుకు పోయే బిడ్డలుగా తయారు చేయండి ప్రభావా వెనుక తీస్తే ప్రభావ నా ఆత్మకు సంతోషం ఉండదు మీరు అన్నారు ప్రభా మేము ప్రభావ వెనుక తీసుకు మీరు నశించుకుపోయిన వారం కాదు ప్రభావ మీరు మమ్మల్ని రక్షించుకున్నారు ప్రభావ మీకు సొత్తుగా మీరు మమ్మల్ని చేసుకున్నారు ప్రభావ నీకు ఎంతో ఆత్మీయ ఇజలుగా మార్చుకున్నారు వాటి అన్నిటిని బట్టి నీకు తో వర్ణాలు ప్రభావం ముందుకు వెళ్ళాలని సహాయపడండి ప్రార్థనా విషయాలు మరోసారి మీ కృపల జ్ఞాపకం చేసుకున్న అయినా బెండ్ గురించి ప్రార్థనమైనా కృపల జ్ఞాపకం చేసుకుని రేపు సర్జరీ విషయాలు మీరు సహాయపడమని ప్రార్థనైనా ఆ లో ప్రభావం మీ ప్రోక్షింప చేయని ప్రభావం మీకు హస్తం పెట్టండి సంపూర్ణంగా నార్మల్ అయితే దేండి స్వస్థత అనుగరించండి నా దేవాధన ఆటంకాలు కొట్టివేను ప్రభావ డాక్టర్లు మీ తలంపు జ్ఞానం పెట్టండి ప్రతి దుష్ట శక్తులు మీరు గర్ధించండి ప్రభావ విజయం అనుగరించమని కుటుంబంలో శాంతి సమాధానం ఇచ్చేయండి వేరే బలపచ్చమని ప్రార్థిష్టం ఆదరణ సమాధానం అనుగరించమని ప్రార్థిష్టం అయినా ఆ రీతిగా మనోజ్ ద్వారా కష్ట ప్రార్థిష్టం మీ కృపలో జ్ఞాపకం చేసుకుని స్వస్థపచ్చండి ప్రభావ బలహీతను కొట్టివేస్తున్న అలలియా వేరే స్వస్థపచ్చి బలపచ్చని నూతనంగా అభిషేకించి ఓ ప్రభావ ప్రతి చోట మీ కొరకు శాసన పెట్టుకొని నా దేవా నీకు ఎంతో వన్నాలు షుగర్ నార్మల్ తీసుకుండి స్వస్థతాన్ని గురించి అండి ప్రభావ ఆ రీతిగా ప్రభా నా తండ్రి నా తండ్రి చిన్న పాప గురించి మేము ప్రార్థిష్టమైన మా ప్రార్థన మీరు విన్నారు ప్రభావ అప్పుడే మీరు స్వస్థపరిచడానికి నీకు ఎంతో వందాలు ప్రభావ నా తండ్రి మీరు ప్రార్థన ఆలకించే గొప్ప దేవుడు ప్రభావ నీకు ఎంతో వర్ణాలు ఇసయ్యా ఆ కుటుంబం కూడా రక్షణ పొందాలా సర్వశక్తులకు రావాలా నా దేవా చిన్న పాప కూడా ప్రభా గొప్ప సేవకులుగా మీరు తయారు చేయమని ప్రార్థిష్టమైన ఆ రీతిగా ప్రభా నా నా తన రామచంద్ర గురించి ప్రార్థిష్టమైన క్యాన్సర్ ని సంపూర్ణ విడుదల దయచేయండి స్వస్థపర్చండి ప్రభావా క్యాన్సర్ బ్యాక్టీరియా మీరు కాల్చేయండి హీలింగ్ దయచేయండి వాళ్ళ పాపములు క్షమించండి ప్రభావ సంపూర్ణ రక్షణ మార్గం నడిపించమని ప్రార్థిష్టమైన గొప్ప దేవానికి ఎంతో వర్ణాలు ప్రభావ్ గదర్ ప్రభా జాబ్లో సహాయపడండి మంచి జాబాన్ని గ్రహించండి ప్రభావ ప్రతి విషయంలో మీ రూపాన్ని గ్రహించిన అభిషేకించి మీ కొరకు శాసన పెట్టుకోండి స్వరాజ్ గౌరవ జాబ్ ఇష్యూ కూడా కార్యం జరిగించినైనా ఆటంకాన్ని కొట్టివేయండి ప్రభావతని సమస్త మీరు అనుగ్రహించే గొప్ప దేవుడు ప్రభా మీరే అనుగ్రహించమని ప్రార్థిష్టమైన ఆ రీతిగా ప్రభా కాలు వాళ్ళ కుటుంబా రక్షణ పొందాలా రైతును బంధకాలించ కుటుంబానికి సంపూర్ణని విడుదలలో ప్రకటిస్తున్నాం వేసుకునిస్తున్నాం ప్రతి చీకర శక్తులు మీరు గర్దించండి ప్రభావ భర్త రక్షణ పొందాలా ఇద్దరు పిల్లల చుట్టూ మీకు కంచెట్టండి మీ కొరకు సాక్షులు పెట్టుకోమని ప్రార్థమైన ఆ రీతిగా ప్రభావ తండేశం మా హృదయంలో నీరు కట్టి ఫలింపు వచ్చేయండి తండయ్య ఇంకా ఎవరైతే సమస్యలే కష్టాలు బాధలు ఉన్నారో వాళ్ళందరి గురించి మీ ప్రాధిక్యంగా ప్రభావ ప్రతి కుటుంబాల సమాధానాన్ని గ్రహించండి ఈ చివరి కాలంలో శ్రమల కాలం ఉంటుండే ప్రభావా మా పిలుపు మా ఏర్పాటు నిత్యం చేసుకు మరీ జాగ్రత్త జీవించాలా మేము ఏ స్థితిలో మేము పిలువబడ్డా మా తగినట్లు మేము జీవించాలా ప్రభావ అను క్షణం ప్రతి దశలో ప్రభావ మేము జాగ్రత్తగా పరిశుద్ధంగా మీకు వచ్చి జీవించాలా ఒక నక్షనాలు గుంపులు మేము ఉండాలా ప్రభా అయినా జ్ఞాపకార్థమైన గ్రంథాలు మా పేర్లు ఉండాలా ప్రభావ గొప్ప దేవానికి ఎంతో వనాలుసయ్యా అయినా మిమ్మల్ని సేవించే కుమారు లాగా మేము ఉండాలా ప్రవ్వా కుమార్తె లాగా మేము ఉండాలా ప్రవ్వా ఆ రీతి మమ్మల్ని తయారు చేయడం ప్రార్థిష్టం ప్రతి విషయంలో ప్రభావ నిన్ను శోధన ఇచ్చిన గానీ ప్రవ్వా వాటిని షేదించుకో మేము ముందుకు తయారు చేయండి మీకు శ్రమ కలుగున లోకంలో ప్రతి శ్రమలో ప్రవ్వ మేము జయించాలా ప్రవ్వా మాకు శక్తి బలం మాకు అనుగ్రహించండి ప్రవ్వా ఉన్న బ్రదర్స్ అందరినీ ఆస్వాదించండి రాతికాల శ్రమలో అయినా మాకు మంచి నిద్ర అనుగ్రహించండి ఏకం చేసి స్థితించాలనే సహాయపడిన మీ పర్లోక దర్శనాలు కళలతో మమ్మల్ని నింపండి ప్రవ్వా రాబోయే దినాల్లో ఏ రీతిగా ముందుకెళ్లా ప్రతి నిమిషం అందరినీ సాక్షి నిలబెట్టుకొని సిద్ధపరచుకోమని త్వరలో ఆయన క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్ ప్రభు పరిశుద్ధుడ ఆది అంత్రియున్న దేవేకులు దేశమంత్రి దేశమంత్రి ఉన్నాము ఉన్నారు దేవ మేమందరము మీ బిడ్డలము తండ్రి మేము ఎల్లప్పుడూ మీ ప్రార్థనలు ఉన్నాము తండ్రి మేము మీ సేవ కులము సేవ కులము ప్రభు అందరికీ ఆరోగ్యము ఈ ఉడి దేశమంతా కాపాడే ప్రభా ఈ కేబిబిఎంలో ఉన్న వాళ్ళందరికీ బ్రదర్కి సిస్టర్కి అందరికీ ఆరోగ్యాలు ప్రసాదించే వాళ్ళ పిల్లలకంతా కూడా ఆరోగ్యం ప్రసాదించదేవా అందరికీ ఆరోగ్యాలు కొండే ప్రభావ వేసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె మీకు వంద మాకున్నీకే తెలిసి ఇంత సురక్షితంగా సాయంత్రానికి పదరాలు తండ్రి ప్రతి బ్రదర్ని సిస్టర్ని మీరు ముట్టండి స్వస్థపరచండి ఆశీర్ది వారి కాపు నిక్షమించండి వారి చిత్రాలు రావాల్సిన నీళ్ళని గురించి మహిమందని ప్రార్థిస్తున్నాయి అవును ప్రభావ మిమ్మల్ని సంతోషపరిచే వాళ్ళు లేకుండా వాక్యంలో మేము నేర్చుకుంటున్నాం ఈ రోజు ప్రభు అవును ప్రతి క్షణం నేను మిమ్మల్ని సంతోషపరచాలైనా అప్పుడు మీ కృపలో మేము ఉండగలం నేను కాబట్టి నేను పదిహేను మాట్లాడారు అవును నేను ఒకసారి వెనుకంజ వేస్తే వాని అందులో సంతోషం ఉండదు మీ ఆత్మకి అవును ప్రభు వెనుక వేయకుండా ముందుకే వెళ్ళాలని నేను సమాధానం పడద్ది లోకంతో శ్రమలతో ధైర్యంగా వాటిని విజయం పొంది ముందుకు పోవాలా అటువంటి భాగ్యం మాకు అనుగ్రహించి మనం ప్రార్థిస్తున్నాం బ్రదర్స్ సిస్టర్స్ ని ఆశ్రయించేవి మరి జీవితాలను మళ్ళీ రావాల్సిన మెయిల్ని అనుగ్రహించండి మీరు అక్కడ బహు త్వరగా ఉంటుండే త్వరగా సీతపడాలి నెక్లెన్ సిద్ధపరచాలా ఆర్థికంగా ప్రతి ఒక్కరి జీవితాలు అద్భుతాలు చేసి మహిళ ప్రార్థిస్తున్నాం రాత్రి మంచిగా చేయండి ప్రార్థిస్తున్నాయి మనందరికీ సదాకాలం తోడైన ఆమెన్